పరాలేదు అర్థమైతుంది ఇంకొచ్చిన ఆత్మా బ్రే భావా ఎవరైతే తనే బ్రహ్మనే నిశ్చయమైన భావం కలిగి ఉంటాడో ఆ నిశ్చయంతో భావం ఆ భావం అనేటువంటి కల్పించబడ్డాయని చెప్పేసి తెలుసుకుంటాడు నిష్కామ కిం విజానాతి కరోతి కిం కోరికలు అని అతను తెలుసుకునేది ఏమిటి చెప్పేది ఏమిటి చేసేదేమిటి కాబట్టి అక్కడ తెలుసుకొనుట చెప్పుట చేయుట మనోవాకాయ కర్మలు ఆ మనోవాక్రాయ కర్మలో నిష్కాముడికి చేయవలసింది ఏమీ ఉండదు అక్కడ అందుకోసం అన విజానాథ్ కిం బ్రూతేచిం అన్నప్పుడు విజానాథ్ అంటే మనస్సుకి సంబంధించింది బ్రూతి అంటే వాక్కు సంబంధించింది కరోతి అంటే కాయ కాయమునికి సంబంధించింది కాబట్టి మనోవాక్రాయ కర్మలో నిష్కామ కాముడు కామము లేనివాడు ఎప్పుడొస్తుంది అది భావా భావచ్చే కల్పితవు ఈ భావం ఆ భావం అనేవి రెండు కూడా కల్పించబడ్డామని తెలుసుకున్నప్పుడు ఆత్మ బ్రహ్మే నిశ్చిత్యా నేనే బ్రహ్మము అనే ఉన్నాను వచ్చినప్పుడు అప్పుడు అతను మనోవాక్యాయ కర్మలుగా చేయవలసిందేమీ లేదు అందువల్ల అతడికి మనస్సు పనిచేయుడు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కూడా పనిచేయవు కాబట్టి సర్వత్రా అన్ని ఇంద్రియాల ద్వారా కూడా అతడు దూరమై ఉంటాడు ఆత్మా బ్రహ్మేది నిశ్చిత్య తనే బ్రహ్మ నిశ్చిత్య నిశ్చయముతో ఉన్నవాడు భావా భావముచే కల్పిత అక్కడ భావాభావం అని చెప్పేసి ద్వంద్వ వాడాడు భావాభావం అనే ద్వంద్వ సమాసం అది భావము అభావమును కల్పిత అంటే ఈ ద్వందములు కల్పింపబడి ఉండగా అని కూడా అర్థం చెప్పుకోవాలి అక్కడ సమాసాన్ని బట్టి ఆ మాట ఇక్కడ చెప్పడు సూచిస్తాడు అంటే కల్పికమైనటువంటి ద్వంద్వలలో ఆత్మ బ్రహ్మ నిశ్చయము వచ్చినవాడు ద్వంద్వను స్థితిలో కోరిక లేకుండా ఉన్నప్పుడు మనోవాకాయ కర్మంలో ఏ ఉంటాడు అని చెప్తున్నాడు అయం సోహం ల్పనా సర్వమాత్మేది నిశ్చిత్యుష్ణీభూత తృష్ణీభూత యోగులందరూ కూడా తృష్ణీభూత స్థితిలో ఉంటారు అక్కడ ఏమి చేయవలసింది ఏమి ఉండదు అక్కడ దేని పట్ల కూడా మగ్గు చూపించవలసిన అవసరం ఉండదు ఎటువంటి వాళ్ళు అయం సోహం అయం నాహం నే అతడేయున్నాను ఉన్నాను నే ఇది కాదు అనేటువంటి దానిలో క్షీణ వికల్ప నాహ వాళ్ళకి వికల్పము క్షీణించినప్పుడు అంటే నిర్వికల్పస్థితిలో ఉన్నప్పుడు సర్వం ఆత్మైంది నిశ్చిత్య ఈ మొత్తం అంతా కూడా ఆత్మయ నిశ్చయంతో ఉన్నవాళ్ళు యోగిన తుష్ణీభూత ఆ తృష్ణీభూతంగా ఉన్నటువంటి వాళ్ళు యోగులు వాడికి ఈ రకమైనటువంటి అయం సోహం అయం నాహం ఇది క్షీణ వికల్పనా నేను అతడు నేను ఇది అనేటువంటి ఒక భావాలు కూడా ఉండవు కాబట్టి సర్వం ఆత్మేది నిశ్చిత్య ఆత్మే అని చెప్పేసి నిశ్చయమైన వాడికి కాబట్టి నాకంటా కూడా ఏదీ వేరు లేదు అంటే అక్కడ అవచ్ఛన్నమైనటువంటి భావన కూడా అంగీకరించడం లేదు అఖండ పరిపూర్ణమైన భావనను మాత్రం అంగీకరిస్తున్నాడు ఆ రకమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి వికల్పమే లేనప్పుడు భావము భావము అనేటువంటి అది కూడా కల్ప కల్పితం అని తెలిసినప్పుడు అతడికి సోహం అనే భావన లేదు అయం అహం అనే భావన లేదు నేను అది కాదు నేను ఇది కాదు ఏది లేదు తూష్ణీభూత్య ఆ తూష్ణీభావంతో ఉంటాడు అని చెప్పేసి చెప్తున్నాడు దీన్న ఏమంటున్నాడంటే వృత్తిహీనం మన కృత్వా క్షేత్రజ్ఞం పరమాత్మని అని చెప్పేసి చెప్తున్నాడు వృత్తిహీనం మన కృత్వా క్షేత్రజ్ఞం పరమాత్మని పరమాత్మ అయినటువంటి క్షేత్రజ్ఞులందరూ మనస్సు నుంచుకొని వృత్తిహీనుడవుతాడు అని చెప్పేసి అని ఈ జయాకార వృత్తి కలుగుతుంది అని చెప్తాడు దీని అఖండాకార వృత్తి అంటారు ఈ అఖండాకార వృత్తి లేదా బ్రహ్మాకార వృత్తి అని ఆ జకార వృత్తి లేదా అఖండాకార వృత్తి అనేటువంటిది ఎవరైతే పొందుతారో ఆ పొందిన వ్యక్తికి పుష్టిభావం అయితే ఇంకా ఉండదు అయం అహమని ఉండదు సోహం అని ఉండదు ఆ వికల్ప భావం ఏమాత్రం ఉండదు ఈ ఉండని స్థితిలో విక్షేపో నైకాగ్ర్యం నా దుఃఖం ఉపశాంతోగిన అతడి మానసిక స్థితి ఉపశాంతి పొంది ఉంటుంది అతడు బ్రాహ్మీమయ స్థితికి సమీపంలో ఉండి బ్రహ్మ నిర్వాణముకు సమీపంలో ఉండి శాంతి పొందినటువంటి స్థితిలో ఉంటాడు అతను నిష్కర్మ సిద్ధి పొంది ఉంటాడు ఆ నిష్క్రమసిద్ది పొందిన వ్యక్తికి నా విక్షేపోదిరిపోవడం అనేది ఉండదు నా చైకాగ్ర్యం ఇక్కడే ప్రత్యేకించి దృష్టి పెట్టాలని ఉండదు నా అతి బోధో అతను జాగరూకుడు చేయవలసిన అవసరం ఉండదు నా మూఢత స్తబ్దత్వం అసలు ఉండదు సుఖం నవా దుఃఖం సుఖ దుఃఖాలు కూడా ఉండవు కాబట్టి ఇక్కడ ఏమి స్థితులు చెప్తున్నాడు విక్షేప ఏకాగ్ర బోధ మూఢ సుఖ దుఃఖములు ఇక్కడ చిత్రం ఏమిటంటే మూడు స్థితుల్లో చెప్పేటప్పుడు విక్షేప ఏకాగ్రములు సృష్టిస్థితి బోధ మూఢతలు బుద్ధి స్థితి సుఖ దుఃఖములు దేహస్థితి అక్కడ సమన్వయం ఎలా చేసుకోవాలి అంటే దేహస్థితిలో కానీ బుద్ధిస్థితిలో కానీ సృష్టిస్థితిలో కానీ ఏ రకమైనటువంటి తేడాన్ని గమనించడు ఆవరణ విక్షేపముల వల్ల మా ఏర్పడుతుందనేది ఉండదు నైకాగ్ర్యం అది లింగస్థితి దిశకెడుతూ అని ఉండదు నా బోధో మూఢత మూఢ సిప్ర నిరుద్ధ ఏకాగ్ర నాలుగు బుద్ధిస్థితులు ఉంటాయి ఈ బుద్ధిస్థితుల్లో రెండు బుద్ధిస్థితులు మూఢ బోధస్థితులు చెప్తున్నాడు ఈ బుద్ధిస్థితులు లేకపో పని లేదు సృష్టిస్థితులతో పనిలేదు దేహము యొక్క స్థితితో పనిలేదు ఉపశాంతస్ యోగినహ ఎవరైతే ఆ ఉపశాంతులు పొందుతుంటారో యోగిన ద్వారా ఆ సంయోగం ద్వారా ఎవరైతే మొత్తం మూలతత్వంతో సమన్వయం చేసుకుని ఉంటారో ఆ మహాసమన్వయాన్ని పొందింటారో వాళ్ళకు నీక్షేపోకాగ్ర్యం నా అతిబోధో నా మూఢత నచ వా దుఃఖం ఉపశాంతోగిరాజ్యే భైక్ష వృత్తా నిర్వికల్ప స్వభావస్ నా విశేషోస్తి యోగిన ఆ యోగిస్థితి ఎలా ఉంటుంది స్వరాజ్యే తానే పాదపడే ఉన్నప్పటికీ భిక్షా వృత్తోదగ్గర చేతులు తాచుచ్చినప్పటికీ పొంగినా పోగొట్టుకున్నా జనే జనంలో ఉన్నా అడవిలో ఉన్నా నిర్వికల్ప స్వభావస్య సంకల్పం లేదు వికల్పం లేదు రెండు లేని స్వభావంలో ఉన్నప్పుడు నా విశేషం వస్తే విశేషమేముంది ఇదే మాట చక్కగా మౌలాడుతామంటారు ఇప్పుడున్నది అడుగు కాకపోతే కదా అంటారు అంతేనా కాబట్టి అదే భావం ఇక్కడ చెప్పారు ఇక్కడ స్వరాజ్యే భైక్షా వృత్తవు భైక్ష వృత్తవు లాభాలాభే జనే వనే నిర్వికల్ప స్వభావస్ నశేషోస్తి యోగిన ప్రధానంగా గమనించవలసింది ఎవరైతే ఆత్మజ్ఞానం పొంది ఉంటారో ఆత్మవత్ సర్వభూతాన్ని అనే భావన కట్టుబడి ఉంటారో ఆత్మయే అన్నిగా మారుతోంది అనేటువంటి భావన కలిగి ఉంటారో అయం ఆత్మా బ్రహ్మ అనేటువంటి సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటారో సోహం అనేటువంటి దానికి కట్టుబడి ఉంటారో ఆ పరిస్థితి కూడా దాటిపోయిన వాళ్ళు వాళ్ళు ఏ రకమైనటువంటి వీటికి కట్టుబాట్లకి లొంగరు అంటే దాన్ని టోటల్ ఒక అన్కండిషన్డ్ మైండ్ తో ఉంటారు వాళ్ళు ఆ మైండ్ స్టేటస్ ఏ ఉండదు అనేదాన్ని మనం అర్థం చేసుకోవాలి అక్కడ అటువంటి వాళ్ళకి నీక్షేపం నైకాగ్ర్యం వాళ్ళకి విక్షేపం లేదు ఏకాగ్రం లేదు బోధ లేదు మూఢత్వం లేదు సుఖము లేదు దుఃఖము లేదు పాలన లేదు భిక్ష లేదు లాభాలు అలాభ లేదు దీన్నే జహల జహల్ లక్షణ అని చెప్పేసి ఒక శాస్త్రం చెప్తారు ఆ జహల్ అజహల్ లక్షణ అంటే జహల్ లక్షణ అజహల్ లక్షణ జహల్ అజహల్ లక్షణ అని ఒకటి ఉంది ఆ లక్షణా వృత్తి చెప్పేటప్పుడు సోయం దేవదత్త అని చెప్పేసి ఉదాహరణ ఇస్తాడు ఒక చోట రాజు గాను ఒక చోట వంటవాడి గాను ఒక చోట సన్యాసి గాను ఉన్న దేవదత్తుడు వీడే అని సోయం దేవదత్త అని ఇది ఒక అద్వైత వేదాంతంలో పాఠం చెప్పేటప్పుడు చెప్పేటప్పుడు కొన్ని సందర్భాల్లో వచ్చిన అంశం ఇది ఇది మాకు కొంతమంది ఒక స్వామిగారు చెప్పారు ఎలా వస్తుందని చెప్పేసి అంటే దీని ఎలా సమన్వయం చేసుకోవాలంటే ఇప్పుడే చెప్పుకున్నాడు భిక్ష భైక్షత్తరాజ్యే రాజుగా ఉన్నాడు వంటవాడుగా ఉన్నాడు అదే విధముగా సన్యాసిగా ఉన్నాడు ఉదయ ఉన్నాడు లాభం లాభం ఉంది ఆ లాభం ఉంది జనంలో ఉన్నాడు వనంలో ఉన్నాడు వంట అన్నిటికి కూడా స్వయం దేవత అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ వర్కౌట్ అవుతుంది ఆ భావం ఉదాహరణగా తీసుకోవచ్చు ఇక్కడ సమన్వయం చేసుకోవచ్చు అంటే జహాల జహల్ లక్షణ స్థితి అంటారు దాన్ని జహల్ లక్షణం అంటే భాగత్యాగ లక్షణ అంటారు అజహల్ లక్షణకి జహల్ లక్షణకి రెండింటికి కూడా చందనిది జహల్ అజహల్ లక్షణకి కూడా చందనది సోహం అని శ్రీరామ గీతలో రాముడు చెప్తాడు అక్కడ అందులో అపరిశుద్ధత లేదు పరిశుద్ధత లేదు అపరిశుద్ధమైన త్యాగం చేయవలసింది లేదు పరిశుద్ధమైంది గ్రహించవలసింది లేదు రెండూ లేనటువంటి స్థితి అసోహం అనేటువంటిది లక్ష్మణుడికి బోధిస్తారా రాముడు కాబట్టి ఆ బోధలో చెప్పినటువంటి విషయంలో మనకి ఇవన్నీ కూడా ఈ స్థితిని దాటి వెళ్లిపోయిన స్థితి అది ఆ స్థితిలోనే జీవన్ముక్త స్థితి ఎలా పొందాలని చెప్పేసి చెప్పవచ్చు నేను రామగీత మీద చాలా విశేషమైన వ్యాఖ్యానం రాశానమ్మా రాముడికి లక్ష్మణుడికి మంచిదైన సంభాషణ యాభై తొమ్మిది శ్లోకాలు ఉంది మొత్తం అధ్యాత్మ రామాయణంలో దాని శ్రీరామగీత అంటారు అది ఉత్తరకాండంలో చెప్పబడింది పంచమ స్కంధంలో అది నేను ప్రత్యేకించి దానికి వివరణ కూడా రాశాను రాసి పబ్లిసిటీ అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇది కూడా మనకి భగవద్గీతకు వచ్చినంత ప్రచారం దానికి రాలేదు అధ్యాత్మ రామాయణంలో రామగీతకు రాలేదు దానికి కారణాలు వేరే ఉన్నాయి అది ప్రధానంగా లక్షణం అంటే విడదీసుకోవటం అన్నయ్య దేనికి దానికి విడదీయడం కాదమ్మా అపరిశుద్ధమైన దాన్ని వదిలేసి పరిశుద్ధమైనటువంటి దాన్ని స్వీకరించడం అనేటువంటిది ఉంటుంది ముఖ్యమైనది ఏదో అది తీసుకోవటం ముఖ్యం కాదు అక్కడ ముఖ్యమో అవసరం పదాలు ఏమి రావు మళ్ళీ అపరిశుభ్రం మాట వస్తుందా అపరిశుద్ధం అనే వస్తుంది మళ్ళీ ముఖ్యమో అవసరం అంటే అమ్మ మళ్ళీ ముఖ్యమైన అవసరమేది అని అడుగుతుంది అమ్మా అంటే మీరు భాగత్యాగం అనేటప్పటికి అది అట్లా అనొచ్చా అని దాని భాగత్యాగ లక్షణం అంటారు దాన్ని జహల్ లక్షణ అంటారు ఇది దీన్ని వ్యాకరణం చెప్పే అలంకార శాస్త్రం చెప్పేటప్పుడు చెప్తారు వేదాంతం చెప్పేటప్పుడు చెప్తారు నేను రెండింటిలో చదువుకున్నాను రెండింటిలో చదివాను దాని గురించి ఆ భావన కోసం మీకు చెప్తున్నాను మీకు నేను సాహిత్యం చదివేటప్పుడు చదివాను దాని గురించి లక్షణ వృత్తి అంటారు అన్నీ అంటే ఎలా ఉంటుంది అంటే వాచ్యము లక్షణ వ్యంగ్యమాలు మూడు ఉంటాయి దాన్ని వృత్తి అంటారు శబ్ద వృత్తి అర్థవృత్తి ధాతు వృత్తి అన్యథా వృత్తి అని శబ్దంతో తెలియబడేది అర్థంతో తెలియబడేది క్రియో తెలియబడేది ఈ మూడు కాకుండా వేరుగా తెలియబడేది దాన్ని అది సాహిత్యపరంగా వృత్తి అంటాం వృత్తి ఆత్మ కావ్యశ అని చెప్పేసి శాస్త్రం ఉంది కావ్యమునకు ఆత్మ వృత్తి ఒంటిది అని చెప్పేసి అని చెప్పడం జరిగింది కొంతమంది చేత ఇక్కడ స్వరూపం ఏమిటంటే మీరు గ్రహించవలసింది ఇక్కడ ఈ మొత్తం సృష్టి అంతా కూడా మలినమైనది అపరిశుద్ధమైనది మలమతో కూడుకున్నది ఈ అపరిశుద్ధమైన మలమును చేయించి పరిశుద్ధమైన దాన్ని స్వీకరించాలి అనుకుంటారు ఈ వివరాలు మీకు మహావాక్య దర్పణంలో శంకరాచార్యుల వారు వివరంగా అది ఏ రకంగా చేయాలి అనేటువంటిది ఎందువల్ల అంటే మహావాక్య తర్పణం కూడా మీరు తర్వాత సందర్భాన్ని బట్టి మీరు ఎప్పుడైనా చూడగలిగితే అది మీకు మహావాక్యంలో తత్వమర్శి మహావాక్యం గురించి ఎంతో వివరణ ఉంటుంది దానిలో మూడు వందల మొత్తం అది అది కూడా నేను డీల్ చేయడం జరిగింది మా పుస్తకం కూడా రెండు వేల నాలుగు తెలుగు అనువాదం చేశాను అది ఇప్పుడు ప్రస్తుతం ఇవాడి నుంచి ఆడియోస్ కూడా తీసుకొస్తున్నాను వ్యాఖ్యానంతో మహావాక్యని పెట్టున్నారా ఇక్కడ మీ యూట్యూబ్లోనా ఉన్నాయా చూడాలా లింక్ ఒకసారి పంపించరా ఫోన్లో ఉంది ఇదివరకు ఒకసారి పెట్టారు తన ఫోన్లో పెట్టాను అది తీసుకుంటాను అంటే వాళ్ళ నుంచి వాడి నుంచి ఒక ముప్పై రోజుల పాటు నలభై రోజుల పాటు కంటిన్యూస్ గా చెప్తాను అది రోజు పది శ్లోకాల వరకు మూడు వందల పది శ్లోకాలు ఉన్నాయి మొత్తం అది శ్లోకం చెప్పాను తెలుగు అనువాదం మాత్రమే ఇస్తాను ఇచ్చి వ్యాఖ్యానం ఇస్తున్నాను అనమాట అది శంకరాచార్య అది ఎప్పుడో ఎందుకు రాయబడిందో మరో నా చేత అది రెండు వేల ఇప్పుడు పదహారు ఏళ్ల క్రితం అది ప్రింట్ చేయలేదు ఆ పుస్తకాన్ని నేను నాలుగు మహావాక్యాలు ముఖ్యంగా తత్వంశ మహావాక్యానికి సంబంధించాయి దాని పేరు మహావాక్య దట్టడం అంటారు అది శంకరాచార్య వారు ప్రకటన గ్రంథాలు ఒకటి స్వరాజ్యే భైక్ష వృత్తాభే జనే వనే నిర్వికల్ప స్వభావస్ నా విశేషోస్తి యోగిన కాబట్టి ఈ స్వరాజ్యములో భిక్షావృత్తి అందు ఉన్నప్పుడు కానీ కలిగినా పోగొట్టుకున్నా కానీ జనంలో ఉన్నా వనల్లో ఉన్నా కానీ నిర్వికల్ప స్వభావస్యా ఆ నిర్వికల్పమైన స్వభావంతో ఉన్నప్పుడు విశేషం ఉంది అతనికి ఆ యోగులకు విశేషమే ఉండదు కోచవా కామహ స్వచార్థక వివేకత ఇదం కృతం ఇదం ద్వంద్వ ముక్తస్ యోగిన ఎవరైతే ఆ ద్వంద్వ నుంచి ముక్తులైనటువంటి యోగులు ఉంటారో ధర్మమే ఉంది కోరికే ఉంది అర్థమేముంది వివేకమే ఉంది ఇది చేయబడింది ఇది చేయబడలేదు అనేటువంటిది ఎక్కడుంది కాబట్టి ఈ రకమైనటువంటివి ఏమీ కూడా లేవు వీటి పరిహరించంతా కూడా బయట బయట పడిపోతారు వివేకత వివేకత ఇదం కృతం ఇదం నేతి ద్వంద్వైర్ముక్త ఈ ద్వంద్వ నుంచి విముక్తమైనటువంటి యోగులు ఏ రకంగా ఉంటారు అనేటువంటి దానికి సంబంధించి చెప్పడం జరుగుతుంది క్వచవా కామ క్వచార్థక్ వివేకత ఇదం కృతమ్ ఇదం నేసి ద్వంద్వైర్ముక్త్యం కాృదిరమేహన్ముక్త ఈ జీవన్ముక్తులైనదగింద ఏది కూడా ఉండదు నీదిరంజన హృదయం నుండి అనురాగం అంటూ ఏమీ రాగము అంటూ ఏది ఉండదు యథా జీవనం ఈ ప్రపంచం ఎంతో అది కూడా జీవనం కూడా అంతే ఉన్నాడు కాబట్టి ఉంటాడు అంతవరకు భోగానుభవం చేస్తున్నాడు కాబట్టి ఇంక ఏమాత్రం మిగతాది లేదు అని చెప్పి హృతం కిమపి నైవాస్తి కృత్యం కిమపి నైవాస్తి చేయదగినేదీ లేదు నా కాపీ హృదిరంజన అతడు రాఘబద్ధుడైలేడు యథా జీవన ఇవ ఇహ ఉన్నాడు కాబట్టి జీవించాలి జీవించాలి కాబట్టి జీవిస్తాడు జీవన్ముక్త యోగినహ ఆ జీవన్ముక్తుడైనటువంటి యోగి ఎలా ఉంటాడు అనేటువంటి స్వరూపాన్ని చెప్తాడు చెప్తూ ఈ లక్షణాలని కూడా కలిగిన అంటున్నాడు అంతే అంటాడు కమోహ విశ్వహ మోహం ఎక్కడిది క్వచనా విశ్వం విశ్వమేది క్వ తద్ధ్యానం త్యానించాలి ముక్త ముక్త ఎక్కడుంది సర్వసంకల్ప సీమాయా విశ్రాంత మహాత్మన అన్ని సంకల్పాల నుంచి కూడా విశ్రాంతి పొందినటువంటి మహాత్మలు ఎవరైతే ఉంటారో వాడికి మోహమో లేదు విశ్వమో లేదు లేదు ముక్త లేదు కాబట్టి సంకల్పమేవ సంసారం సంకల్పం ఏందో సంసారం కూడా అప్పుడే వస్తుంది వాళ్ళు ఎప్పుడైతే సంకల్ప వికల్ప నిర్వికల్పము విముక్తులై ఉంటారో ఆకార వికార నిరాకారము రచితమై ఉంటారో ఆ కేవలము కూడా నిర్బంధమైనటువంటి ఒక స్థితిని అఖండమైనటువంటి స్థితిని అర్థం చేసుకుంటుంటారో దానికోసం సమన్వయం చేసుకుంటారో ఇంద్రియములు ఉపరమం ద్వారా కానీ అభిరమణం ద్వారా కానీ అధిగమనం ద్వారా కానీ సమన్వయం చేసుకుంటారు వాళ్ళకి మిగతా వ్యవహారం అంటూ ఉండదు ఆ ఉండనటువంటి స్థితిలో వాళ్ళు పరిపూర్ణమైనటువంటి స్థితిని అనుభవిస్తూనే ఉంటారు ఇదమ్మా శ్లోకాలు నిదానంగా చదువుతుండండి రోజు ఏడు శ్లోకాలు చెప్తున్నాను వంద శ్లోకాలు ఇవి వంద శ్లోకాలు ఈ చెప్తూ వస్తున్నాను ఎందుకంటే నిదానంగా ఎక్కించుకోవాలి శాస్త్రం అలా చెప్పకూడదు పఠం చెప్పేటప్పుడు ఎంత స్పీడ్గా చెప్పినా భావన భావాన్ని మళ్ళీ సమన్వయం చేసుకునేటప్పుడు మీరు సమన్వయం చేసుకోవాలి పఠం చెప్పేటప్పుడు ఒకసారి నా కంట్రోల్ లో నేను మాట స్పీడ్ వచ్చేస్తుంది ఒక్కోసారి ఎంత టెక్స్ట్ టెక్స్ట్ వాళ్ళు ఎప్పుడో వెళ్ళాలనుకున్నా ఆ వివరణకు వచ్చేటప్పుడు ఆ వివరణ దాని ప్రకారంగా వచ్చేస్తుంది అది అది మీరు గమనించుంటారా తెలుస్తుంది ఒక్కసారి తెలుస్తుంది అమ్మా తెలుస్తుంటే అవును ఇప్పుడు కేవలం టెక్స్ట్ మాత్రం పరిమితం కానక్కడ ఆ టెక్స్ట్ పరిమితం కాకుండా మాట్లాడుతున్నప్పుడు వచ్చే తేడా అనమాట ఈ పద్నాలుగు శాతాలు ఇంకోసారి చూడండి ఒకసారి స్మై బోధోదే తావనవద్భవతి భ్రమ తస్మై సుఖైక రూపాయ నమ శాంతయ తేజసే ఆర్జయ్వాఖిలర్థాన్ భోగాప్నోతి పుష్కలాన్ నిపరిత్యాగం అంతరే సుఖీ భర్తవ్యదమార్త జ్వాలాద్రామన కుత ప్రచు పీయూషారాసారామృతేఖం భవయం భావనమాత్రిత్ పరమాధ నాస్తి అభావస్వీనా ఆత్మన పదం నిర్వికల్పం నిరాయాసం నిర్వికారం నిరంజనం వ్యామోహ మాత్ర విరతూనమాత్ర వీతశోక విరాజదృష్టయ సమస్తం కల్పనామాత్రం ఆత్మా సనాతన విజ్ఞాయీరోభ్యసతి బాళవత్ ఆత్మా బ్రహ్మేతి నిశిత్య భావా కల్పిత నిష్కామకిూతే అయోహం అయం రాహం ఇది క్షీణ వికల్పనా నిశ్చితభూత విక్షేపో్ర్యం నాధో విమోతం దుఃఖం ఉపశాంత యోగిన స్వరాజ్యే భవిష్యవృత్తాభే జ నిర్వికల్పస్వభావస్ వివేకత్యం కారంజనమేహ జీవన్ముక్త క్వ చె విశ్వం క్వ తాం క్వ ముక్త సర్వసంకల్ప సీమా విశ్రాంత మహాత్మన కాబట్టి ఈ స్థితిలో ఉండేటువంటి విశ్రాంతి పొందిన వాళ్ళకి ఏమీ ఉండవు అదమ్మా అన్ని వదిలి అన్ని అయిపోయిన తర్వాత విశ్రాంతిగా ఇంకేమీ లేదు పొందాల్సింది లేదు అందుకే దీని పేరు శాంతి శాంతి శతకం అంటున్నాడు ఆ సమస్థితిని వంద పద్యా వంద శోకాలు వివరిస్తున్నాడు వంద పరిపూర్ణత కోసం గుర్త అందుకోసం వంద శ్లోకాలు చెబుతున్నాడు దీన్ని